లాగా పిలుసుకుంటూ పోతుంది అనేక సంకల్పాలు సో మీరు తేనె కదిలిస్తే ఎలా ఉంటాయో అలాగే సంకల్పాల అనేకములైన సంకల్పాలు వచ్చేస్తూ ఉంటాయి భోగానికి సంబంధించిన గతాళానికి సంబంధించిన సంకల్పాలు ఈ సంకల్పముల ప్రవాహం ఏం చేస్తుందంటే ఒక తెర కట్టేసినట్టు అయిపోతుంది తనకు కానే తన స్వరూపము పూర్ణ సచ్చిదాత్మ అనే విషయం తెలియకుండా ఒక తెర వేసేసినట్టు మీకు విషయం తెలిసింది కదా ఇప్పుడు యోగి అంటే ఎవరు ఈ సంకల్పములను తగ్గించి ఆ చెర బొంతలా ఉంటుంది చెర బొంత వంత తెలుసు కదా మీకు ఆ గొంతలా ఉన్న తెరని సంకల్పాలు తగ్గించేది అది పలసపడ్డం ప్రారంభిస్తుంది ఆఖరికి కొద్ది సంకల్పాలు ఉన్నప్పుడు ఆ తెర ఎలా ఉంటుందంటే ఉల్లిపొర కాగితం తెర ఎలా ఉంటుంది అప్పుడు తన స్వరూపము కప్పుబడిపోదు తన స్వరూపము పూర్ణ ఆత్మ అని వాడికి అనుభవానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు అటువంటి స్థితిలో వాడిని యోగి అంటారు ఇది అర్థమైందా కాబట్టి సంకల్పముల యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే వాడు సంసారం సంకల్పముల ఫ్రీక్వెన్సీ బాగా తగ్గితే వాడు యోగి ఇంకా బాగా తగ్గితే వాడు పరమార్థ సన్యాసి అది వ్యవస్థ ఓకే ఇప్పుడు మీరు అనొచ్చు ఏ కర్మఫలంతో కోసం కర్మ చేస్తే ఏం ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందా తగ్గదా తగ్గదు ఎందుకంటే దీని రహస్యం ఏంటంటే మీరు ఫలాసక్తితో కర్మను చేసినప్పుడు ఆ ఫలములందరి ఆసక్తి అంటే భోగాసక్తి అనమాట ఈ భోగాసక్తి ఏం చేస్తుందంటే మీ మనస్సులో ఒక ఆలాగ్యాదిని సృష్టిస్తుంది మీకు ఎలాగో దృష్టాంతం చెప్తా చూడండి ఇప్పుడు మేము చిన్నప్పుడు సినిమాతో వెళ్ళేవాళ్ళం ఆ క్యూరో నిలబడేవాళ్ళు పెద్ద క్యూ కొత్త సినిమా పెద్ద క్యూ హీరో ఉన్నాం చాలా క్యూ ఉంది కదా టికెట్లు అమ్ముతున్నాడు ఆ ఇంకా ఉన్నాయా లేదా టికెట్లు ఇంకా ఉన్నాయా లేదా దొరుకుతాయి బయట నుంచి సూర్యుడు తన ప్రతాపంతో చూపించేసి తలం ఆడిపోతూ ఉంటుంది కంఠంలో దాహం వస్తూ ఉంటుంది కాలు ఉంటాయి ఇవన్నీ పక్కన టికెట్ దొరుకుతుందా దొరుకుతాడు అని అన్నట్టుగా ఉంటాం అది దొరికినప్పుడు దొరికింది లేనప్పుడు లేదు ఆ టైంలో దొరకలేదంటే కొంత నిరుత్సాహం అయినా తర్వాత ఆ టెన్షన్ పోతుంది దొరికిందంటే ఉత్సాహం కలిగి టెన్షన్ పోతుంది కానీ అంతవరకు మటుకు ఎంత హై టెన్షన్ లాగా ఉంటుంది మన మనస్సు అది అలజన్మ అలా ఉంటుంది ఆసక్తితో కర్మని చేసినప్పుడు ఆ కర్మ వైదిక కర్మ అయిన సందర్భంలో కూడా ఒక కర్మ అయితే లేదు ఇంకా వేదోక్తమైన కర్మ అయినప్పుడు కూడా ఆ ఫలము మందల ఆసక్తితో మీరు చేసినప్పుడు మీకు ఎంత అలజడి ఆందోళన ఉంటుంది ఇప్పుడు పుత్రకామ్యష్ఠ యాగం చేశాను అనుకోండి ఇప్పుడు మహారాజు గారు చేశారు అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఎవరు చేశారు ఇంకా మీరు చేయించని చెప్పి వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఉంటాం పుత్రకామ్యష్ట యాగం చేశారనుకోండి ఆమె తరఫుత అయిందా లేదా అని టెన్షన్ వీరికి నాలుగు మాసాలా ఐదు మాసాలా ఉంటుంది అవున ఆ తర్వాత తేనా గర్భవతి అయిందనుకోండి దానికి ప్రషస్ ప్రెగ్నెన్సీ అని పేరు మామూలుగా గర్భవతైన వాళ్ళకి లేని ఉన్న టెన్షన్కి పది రెట్లు టెన్షన్ ఉంటుంది వీరికి ప్రషస్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ చాలా చాలా గొప్ప విధంగా ఆ శిశువు జన్మించాడు అనుకోండి ఇంకొంటికి వీడు ఉన్నాడు కాబట్టి వీడు వీడు ఆయుద్దయం బాగుందా లేదా వీడి టెన్షన్ ఇంకా ఇంకేంటి నేను వర్ణించడానికి అవసరం అంతే అంత టెన్షన్ అలా కాకుండా కామ్యాప్ కర్మలని ఫలాసక్తిని విడిచిపెట్టి కూర్చున్నాడు అనుకోండి అసలు టెన్షన్ అంతా కూడా పోతుంది మనస్సు చాలా సహజంగా చిత్త సమాధానము అంటే అలజటి తగ్గి వచ్చేస్తుంది అది యోగి అంటే కాబట్టి దీని రహస్యం ఏమిటంటే ఫలమునందు ఆసక్తి పెట్టుకుని మీరు కర్మ చేసినంత కాలము మీ చిత్తము ఏకాగ్రమయ్యే ప్ర లేదు కాబట్టి మీరు యోగి కాజాల సంకల్ప యోగీ భవతి కష్ట అంతేత నిష్కామంగా కర్మ చేసేవాడు ఉంటాడు చూసారా వారికి ఏ టెన్షనో ఉండదు తర్వాత కామముతో కర్మ చేసేప్పుడు పరికరాలు అన్నీ అనే టెన్షన్ ఎందుకంటే కామను సిద్ధించాను కదా నిష్కామంగా కర్మ చేసేవాడికి పరికరాలు తక్కువ ఎక్కువ ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా చేసుకుంటూ పోతాం టెన్షన్ ఉండదు పర్వతండి సకామంగా కర్మ చేసేవాడికి చాలా స్కిల్ ఉండాలి ఆ కర్మని పర్ఫెక్ట్గా చేయాలి అంత కామన దెబ్బతి నిష్కామంగా చేసినప్పుడు అంత స్కిల్ లేకపోయినా పర్వాలేదు అంత లాభాల చూడండి స్కిల్ తక్కువైనా పర్వాలేదు పరికరాలు అన్నీ లేకుండా పర్వాలేదు మీరు నిష్కామంగా చేసే మనస్సులో ఉండదు అటువంటి స్థితికి కర్మయోగి అని చెడు అటువంటి కర్మయోగం మీకు సిద్ధించాలి అంటే మీరు ఫలాశక్తి రూపంగా ఉండే సంకల్పాలను త్యాగం చేయకుండా ఎక్కడికి వస్తుందండి సిద్ధించదు కాబట్టి సంకల్ప త్యాగము అనేది చాలా ముఖ్యమైన విషయం మహాభారతం శాంతి పర్వంలో మోక్షధర్మ పర్వము అనే అవాంతర పర్వం ఉన్నది ఆ మంకి గీత అని ఒక గీత ఒకటి ఉన్నాడు మహాభారతంలోనే ఉన్నాయి ఈ గీతలన్నీ అనేది ఒక విషయం యొక్క పేరు ఈ మంకి అని కూడా పేరుంది కామగీత లాగే కామగీత కూడా ఒకటి ఆ గీతలో కామముల యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తారంగా చెప్పారు అక్కడ ఆ మంకి ఏమంటదంటే ఒక శ్లోకంలో కామ జానానికే మూలం సంకల్పే సంకల్పాల జాయసే నత్వా సంకల్ప్యాష్యసి అని చాలా సరళమైన శ్లోకం ఓ కాముడా ఓ కామనా కామా అనే సంబోధన కాముడు కామన కాముడు దూపెడితే కాముడైంది దూకా మామూలుగా ఉంటుంది కామనా ఓ కాముడా నీవు ఎక్కడి నుంచి పుడతావో నాకు తెలుసురా సంకల్పాత్కెళ్ళ జాయసే నువ్వు సంకల్పం నుంచి పుడతావు నువ్వు పుట్టే ఉంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తావు సంసార బంధంలో పాటిస్తావు తీసుకెళ్ళి కాబట్టి నేనేం చేస్తానంటే అసలు నువ్వు పుట్టకుండగానే నేను చూసుకుంటాను అసలు సంకల్పమే నేను త్యాగం చేసి పాలిస్తాను సంకల్పమే త్యాగం చేసి పారిస్తే వచ్చి పుట్టి ఆ ప్రవేశించి నన్ను హింస పెట్టేటువంటి పరిస్థితే ఉండదు సుమా ఒక శ్లోకం మనకు కనపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు చిత్త సమాధానము ఏకాగ్రత అనే యోగం మీకు జీవితంలో కావాలి అంటే ఎందుకంటే యోగం అంటే ఎందుకంటారా అయ్యో ఆత్మస్వరూపము మీకు అనుభవానికి రావాలి అంటే చిత్త ఏకాగ్రత చాలా ముఖ్యం చిత్తము అలజడి ఆందోళనలతో నుండి కోకొళ్ళలుగా సంకల్పాలను సృష్టించుకుంటూ పోతే దేవుడు ఎదురుకుంటారు ఒక దట్టమైన గొంతలాంటి తెర దేవుడు ఎలా కనపడో ఆ విధంగా హృదయంలో ఆత్మరూపంగా ఉన్న దేవుడు ఈ సంకల్పములో అనే తెర కింద మరుగును పడిపోయి మీకు అనుభవానికి రాకుండా పోతాడు అలా కాకుండా నేను సంకల్పాలను తగ్గించుకోగలిగితే ఎలాగ సంకల్పాలను తగ్గించటం త్యాగం చేసేస్తే సంకల్పాలన్నీ తగ్గిపోయి మనస్సులో ఉన్నటువంటి అలగిడి ఆందోళనలు తగ్గిపోయి మనస్సు ప్రసన్నంగా ఉంటుంది అటువంటి మనస్సులో లోపల ఉన్నటువంటి ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుడు మనకి అనుభవానికి వస్తాడు అదే యోగము కనబడు కాబట్టి యోగం కావాలంటే సంకల్ప సన్యాసం తప్పదు ఏ ఆయన వివరిస్తున్నారు ఫల సంకల్ప చిత్త విక్షేపహేతు చూడండి గాయత్రీ జపం చేసుకోవాలి అని మీరు అనుకుంటే దాంతో చిత్తానికి విక్షేపం లేదు విక్షేపం అంటే అలజడి ఏమీ లేదు ఆందోళన ఏమీ లేదు గాయత్రీ జపం చేస్తే వాళ్ళు అక్కడే తగ్గుతుందని ఎవరో చెప్పారు కాబట్టి దానికోసం గాయత్రీ జపం చేయాలి అవారండి అంటా అలా కొంతమంది అలా కూడా చెప్తారు గాయత్రీ మంత్రాల గురించి ఒక పుస్తకం వేశారో కారణం ఆ పుస్తకంలో కొన్ని పేజీలు వందలాది పేజీలు ఏంటంటే కుమారుని వివాహము ఏం చేయాలి గాయత్రీ మంత్రంతో అవి నలుగుపించేది కుమార్తె వివాహము నాకు బాగా కుమార్తె వివాహం అది అంతవరకు బాగానే బిజినెస్ పది రెట్లు వృద్ధి చెందుటకు గాయత్రీ మంత్రంలో ఏ ముద్రలు ఏ సంకల్పాలు అంగన్యాసకరం చేస్తాను ఏ రకంగా గాయత్రి జపం చేస్తే బిజినెస్ అభివృద్ధి చెందుతుంది అంటే నాకు తమ్ముని గుర్తు కూడా రావు తర్వాత ల్యాండ్ డీలింగ్స్ రియల్ ఎస్టేట్ లో బాగా అభివృద్ది చెందుటకు దానికి వెళ్ళే సంకల్పము అంగన్యాసకరం అన్ని గాయత్రీ మంత్రం చుట్టాయి ఈ విధంగా కామ్య కాండ కామ్య కర్మ కాండ గాయత్రీ మంత్రంతో ఎన్ని రకాల కామాలను మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అది ఆ పుస్తకంలో ఉన్న ప్రధాన అంశం ఒక సంకల్పాన్ని మీరు చేసి గాయత్రి జపం చేశారనుకోండి ఎంత అలజడి ఒక చాలా అలజడిగా ఉన్నాడు ఏ విధంగా అంత నేను జపం చేయిస్తున్నాను జపం మీరు చేయిస్తుంటే మీరు చేస్తుంటే మీరు మీరేం కష్టపడుతున్నారో ఆయన బ్రేక్ఫాస్ట్ చేశాను కాఫీ తాగారు మీకెందుకు ఆందోళన అంటే ఆ చేసి వాడు సరిగ్గా చేస్తున్నాడో లేదు పనులను సరిగ్గా చేయబడితే పాపం ఆయనకి వస్తుంది మీకేందుకు నష్టం అంటే నేను కోరిక కోసం చేస్తున్నాను ఆ కోరిక తీరదేమో అది అక్కడ నుంచి వస్తున్నా అంటే నాకు కోరిక ఉంటే ఆ కోరిక తీరడానికి మంత్రజపం చేయాలంటే ఆ జపం నేను చేసుకోవడం చేత ఇంకో చేస్తుంటే వాడు సరిగే చేస్తున్నాడో అని వీడికి ఆందోళన వచ్చిందంటే కాబట్టి కామన అనేది చిత్త విక్షేప హేతువు ఎప్పుడు వైదిక కర్మ సందర్భంలో కూడా చిత్త విక్షేపహేతు అందుకోసం నేను వైదిక కర్మ దృష్టాంతం చెప్పాను ఇంకా లౌకిక కర్మలలో చిత్త విక్షేపహేతు అని మీరే చెప్పవలేమా కాబట్టి సో ఆయన ఏమంటున్నారు ఫల సంకల్పస్య చిక్ష చిత్త విక్షేప హేతు ఫలాన్ని మీరు సంకల్పించారు అంటే అంటే ఈ ఫలం నాకు కావాలి మీరు అన్నారు అంటే మీ మనస్సులో వాళ్ళ గడి ఆందోళన కాబట్టి మీరు సంకల్ప త్యాగం చేసేస్తే అత మీరు యోగి సన్యాసి అన్ని మీరే అయిపోతారు కస్మాత్ కష్టన కర్మీ సన్యస్త సంకల్పో భయోగీ సమాధానవాన్ అవిక్షిప్తిత్తో భవత్ కాబట్టి ఈ ప్రసంగం యొక్క తాత్పర్యం ఏంటంటే తస్మాత్ కాబట్టి ఎవరైతే ఉన్నాడో ఎవడైనా సరే ఇంకా కష్టన ఏ ఒక్కడైనా ఇంకా అర్థం ఏది ఫలన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరైనా సరే కర్మి గృహస్థాశ్రమంలో ఉన్నాడు కర్మాలని చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు సన్యస్త సంకల్పో కర్మ ఫలాశక్తికి సంబంధించిన సంకల్పాలను సన్యాసం చేసేసి త్యాగం చేసేసి కర్మని జాగ్రత్తగా చేసుకుంటూ పోతున్నాడు అప్పుడు దాన్ని అవనాల్సి ఉంటుంది మనం సహాయోగి అది యోగి యోగి అంటే అర్థమేంటి సమాధాన చిత్తవాన్ సమాధానవాన్ చిత్త ఏకాగ్రత కలవాడు చిత్త ఏకాగ్రత అంటే కొత్త క్వాలిఫికేషన్ ఏం కాదు అవిక్షిప్త చిత్త చిత్తంలో ఉండే ఆందోళన ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ వచ్చే స్థితి పేరేమిటి సమాధానం చిత్త ఏకాగ్రత ఇప్పుడు సైలెన్స్ కావాలంటే ఏం చేయాలంటే మాట్లాడటం మానేస్తారు అప్పుడు ఏమిటి లభిస్తుంది మనకి సైలెన్స్ సైలెన్స్ మీరు దానికోసం మీరు ఏమి కృషి చేయక్కరు మాట్లాడే మానేసిస్తే సైలెన్స్ ఒక ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి మనస్సు చాలా ఉంది ఈ అశాంతిని పోయి అశాంతి పోయి శాంతిని పొందాలంటే ఏం చేయాలి అని అడిగారు చూడండి అశాంతి పొందాలంటే చేయాల్సింది ఉంటుంది కాని శాంతిని పొందాలంటే చేయాల్సిందేమీ ఉండదు శాంతికి చేయాల్సిందే ఉండదు అశాంతికి మీరు ఒళ్ళు హోనం చేసుకుని చాలా కష్టపడితే అశాంతిని క్రియేట్ చేస్తారు మనం అశాంతిని క్రియేట్ చేసుకుంటూ శనాధివారం వచ్చేయనుకోండి అలా ఛానం చేసుకుంటే కూర్చోవచ్చు కదా అలా చేయాలి అశాంతిని క్రియేట్ చేస్తాం ఏమిటి అశాంతి ఈ శనివారం అడుగునక మనం ఈ శనాదివారం లో ఈ అక్కడ ఎక్కడికోల్ కోల్పొండో లేకపోతే ఎక్కడికో గడ్డిపేట వెళ్తే అక్కడ ఉల్లాసంగా గడపచ్చు అని వీడు కారేసుకుంటారు ఆ దానికి మధ్యలో పనిచేస్తుంది పైగా బోర్డు బాగుండదు పైగా క్రాలో ఇరుక్కుంటాడు అక్కడికి ఎలా వెళ్ళిన తర్వాత తింటీ తిక్కడ దొరకవు అలాడు రూమ్ బుక్ చేస్తా అన్నా కూడా బుక్ చేయదు ఇలా బుక్ చేసినా వాళ్ళు అంతం అడుగుతారు వీడి ఆదివారం రాత్రి కొంకు చేరుకునేప్పటికీ జేబు ఖాళీ అవుతుంది మనస్సు ఆందోళన పెట్టుకుని వస్తాను వీడు శాంతి కోసం వెళ్ళి అశాంతిని క్రియేట్ చేసుకుని వచ్చేట కాబట్టి మీరు చేసి ప్రయత్నం ఉంటా కూడా అశాంతిని క్రియేట్ చేయడం కోసం ఉంటుంది కాబట్టి ఈయన అడిగారు నన్ను అశాంతిగా ఉండి ఏం ఏం చేయక్కర్లేదు ఇప్పుడు ఏంటో చేస్తున్నారు ఇదే ఈ ఎరడన్న చేస్తున్నారు అవన్నీ మనిషి అప్పుడు ఏమవుతుందో చూడండి శాంతే ఇంట్లో ఐదుగురు ఆరుగురో ఉంది వాళ్ళు అందరూ మాట్లాడేస్తున్నారు అనుకోండి అంత గోళగా ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చెప్తాం మీరు అందరూ మాట్లాడడం మానేసి అని అనుకోండి ఏమవుతుంది సైలెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఉన్నది శాంతి ఉన్నది ఉంటూనే ఉంటుంది దాన్ని చెడగొట్టుకుంటే అశాంతి ఉన్నది సైలెన్స్ కాబట్టి మీరు ఎప్పుడైతే ఫలాసక్తిని ధ్యాగం చేసేస్తారో సహజ సిద్ధమైన శాంతి వెళ్లి విరుస్తుంది హృదయంలో వాడు యోగి అంటే హృదయంలో అలజడు లేకుండా శాంతంగా ఎవడ ఉంటాడో వాడు యోగి అంటే స సన్యాసి చ యోగి అదే సన్యాసి ఎందుకని ఫల సంకల్ప త్యాగం చేశాడు కాబట్టి సన్యాసి చిత్త విక్షేపం లేకుండా ఉన్నాడు కాబట్టి యోగి చిత్త విక్షేపహేతో ఫల సంకల్పస్య సన్యస్తాయ కాబట్టి చిత్తానికి విక్షేపమును అంటే ఆందోళనను కలిగించే ఫల సంకల్పం ఏదైతే గలదో ఇది రహస్యం గీతలో ఉండే రహస్యం కర్మశాస్త్రాన్ని ఇంత కూలంకషంగా అధ్యయనం చేసిన గ్రంథం గీతతత్వ ఈ మానవ ఇతిహాసంలో గీత ఒక్కటే ఈ విషయాన్ని ప్రపంచంలో అందరూ పద్ధతులు గుర్తించారు మనం చెప్పుకోవడం కాదు ఆ క మనస్సుకి అలజడి ఎందువల్ల వస్తుంది అంటే మీకు బోధాసక్తి ఫలాసక్తి ఉంటే దాని నుంచి అలజడి వస్తుంది కాదని ఏమనుకుంటారంటే లౌకిక ధర్మాలు చేస్తే అలజడి వైదిక ధర్మాలు చేస్తే అలజడి ఉండదు అనుకుంటారు లేకపోతే దేవాలయానికి వెళ్తే అలజడి ఉండదు అనుకుంటారు మీరు వెళ్ళి చూడండి దేవాలయానికి అలజడి ఉంటుందా అలజడి ఉండదు దేవాలయంలో వీడు బ్లాక్లో టికెట్లు కొంటున్నాడు అంటే అలజలు ఉన్నట్టనట్టే అలజడి ఒకసారి నేను టీటీడీ బిల్డింగ్కి వెళ్ళాను ఏదైనా పుస్తకాలు ఉన్నాయేమో అని వెళ్ళాను పుస్తకాలు ఉన్నాయని టీటీడీ బిల్డింగ్కి వెళ్ళడం పొరపాటు తర్వాత తెచ్చు పుస్తకాలు ఏదో కానీ అక్కడ ఒక చిన్న కౌంటర్ దగ్గర ఒక అరవై ఐదు క్యూ ఉండి కేసేసుకుంటున్నారు ఎందుకంటే ఈ క్యూ ఇంతలా ఉంది ఇది ఎందుకు తోసేసుకుంటున్నారంటే ఇది కళ్యాణం టిక్కెట్ల క్యూ ఇక్కడ ఈ ఊళ్ళో కళ్యాణం అక్కడ కళ్యాణానికి ఈ ఊళ్ళో టిక్కెట్లు అందుతా ఉన్నాడు దాని క్యూకు తోసేసుకుంటున్నాడు వాడు తన ముందుగా నెలకొండ మనుషుని తోసేస్తున్నాడు అంటే ఆ కళ్యాణం చేయించినట్లయితే ఏదో ఒక కామను సిద్ధిస్తుంది అనేటువంటి ఒక సంకల్పం ఉండాలని ఆ కామను సిద్ధించాలి అంటే ఆ కళ్యాణం చేయించాలి కళ్యాణం చేస్తే కామను సిద్ధిస్తుందనే ఒక ప్రదక్షణం కళ్యాణం చేయించాలి అంటే మరి ఇంతమంది ముందు అడ్డుగా వస్తున్నారు కాబట్టి మరి వీళ్ళని తోసేకపోతే అక్కడ కాబట్టి వైదిక కర్మల విషయంలో కూడా ఫలాశక్తి ఆ కర్మలో ఉండే శోభను తగ్గిస్తూ ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ఇక్కడ శంకరులు అంటున్నారంటే ఫల సంకల్పమే చిత్త విక్షేపహేతు ఫలమునందరి సంకల్పం అంటే ఆసక్తి ఆ ఫలం నాకు కావాలి అనే ఆసక్తి ఏదైతే ఉందో అదే చిత్తంలో అరజడికి హేతు ఇంత మరో హేతులు ఏమీ లేదు మీరు కనుక దాన్ని త్యాగం చేసేస్తే మీకు ఉన్నదంతా కూడా శాంతి తప్ప మరొకటి కాదు ఏం శత్రుద్వరకం సన్నసామా అపేక్ష్యాం సన్న ప్రాహు యోగం తమ్ విధి పాండవయోగ్యం సన్న ఈ విధంగా పరమార్థ సన్యాసం అంటే యథార్థంగా గ్రహస్థ గ్రహస్థాశ్రమాన్ని త్యాగం చేసే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించుట కర్మయోగం ఈ రెండింటికి కూడా ఒక అంశంలో సామ్యము కలదు ఏదో అంశము కర్తృద్ధారకం కర్మ సన్యాసం పరమార్థ సన్యాసం చేసేవాడు పరమార్థ సన్యాసం చేసేవాడు వాడు కర్తృ అంటే ఆ కర్మ సన్యాసం పుచ్చుకునేవాడు వాడు కర్తృ అంటే వాడు కర్మ కర్మ ఫల సన్యాసం చేస్తాడు కర్మ సంకల్పాలని కర్మఫల సంకల్పాలని కూడా సన్యాసం karma యోగి కర్మయోగి కర్మ సంకల్పాన్ని త్యాగం చేయడు కానీ karma సంకల్పాలను త్యాగం చేస్తాడు ఆ విధంగా కర్మఫల సంకల్పము అనే అంశంలో సన్యాసం ఇద్దరికీ సమానంగా ఉంది చోడన ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వహిస్తూ ఉదనీ నిష్కామంగా ధ్యానం చేస్తూ సన్యాసి ఆశ్రమంలో కూర్చొని నిష్కామంగా ధ్యానం చేసుకుంటారు ఇద్దరికి ఎలా ఏతున్నాయి స్వరూపంలో మీ ఇచ్చారు కదా ఇద్దరు స్వరూప కదా దృష్టి స్వరూపే అవస్థానం మీరు సర్వసంకల్పాలని త్యాగం చేసి ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానంలో మీరు సచిదాత్మ రూపంగా ఉంటారు అండ్ ఆ గృహస్థ సచిదాత్మ ఉండదు ఇది సన్యాసి సచిదాత్మ అని పాటే ఉంటాం గృహస్థ సచిదాత్మ అయినా సన్యాసి సచ్యదాత్మ అయినా ఆఖరికి మన చెంచగూడ జైల్లో కూర్చుని అతడు ఆ లోపల ఉన్నటువంటి ఒక ఖైదీ జీవిత ఖైదీ ఎవరో ఒక ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు అనుకోండి ఆయన కూడా స్వరూపభూతుడై ఉంటాడు కాబట్టి ఆత్మనిష్టలో ఉండటము అది ముఖ్యం కాదు సంకల్ప త్యాగం చేసి సో ఆత్మస్వరూపంలో వీడిపోయిన తర్వాత ఇది గృహస్థాత్మ ఇది సన్యాసి ఆత్మ కాబట్టి సన్యాసి ఆత్మ గృహస్థాత్మ కంటే గొప్పది అని అది చెప్పడం తప్పు అలా చెప్పక ఇదికే శిష్యుల్ని వెంట తిట్టుకుండా ఉపయోగపడి మాటలు తప్పిస్తే అది విజ్ఞానాన్ని ఇచ్చి మాట్లాడతాము సాధారణంగా కొంతమంది అలా అనుకుంటారు దేవుడు ఉంటాడు దేవుడికి గురువు గారు బాగా మనం దూరంగా ఉన్నాము ఓకే నువ్వు కూడా రెండు దిగ్గిలు కంటే మనం అలా వెళ్ళిపోకూడదు గురువు గారు వెళ్ళాలి అలా ఇలా లేదో ఇంటర్మీడియట్ గా అది ఏమీ ధ్యానంలో కూర్చుంటే గురువుడు ఏముడైపోతాడు శిష్యుడు దేవుడు ఎవరైనా సరే ఆ సంకల్పాలను త్యాగం చేసి స్వరూపాల్లో స్వరూపనిష్టలో ఉంటే వాడు దేవుడే అదే దేవుడండి హృదయంలో ఆత్మరూపంగా ఉండటమే ఇంతేకనే రక్షత రక్షత ఓ వాక్యం విన్నాను నేను ఎక్కడో ఎక్కడ ఉంది రిసోర్స్ గుర్తు లేదు రక్షత రక్షత కోశానామికశం హృదయం కోశము అంటే ఖజానా ట్రెషరీ ట్రెషరీ ఒకటి అన్ని చాలా చాలా ట్రెషర్స్ ఉన్నాయండి మాకు లాకర్స్ లో డబ్బు పెట్టుకున్నాడు ఆ ట్రెషర్స్ కాదు ట్రెషర్స్ అన్నింటికంటే గొప్ప ట్రెషర్ ఒకటి అది హృదయము అనే ట్రెషర్ మీరు ఆ ట్రెషర్ ని కాపాడుకోండి కొంత ఇటు బిజినెస్ నుంచి అటు బిజినెస్ లోకే అటు నుంచి ఇంకో దాంట్లోకి అలాగే ముళ్ళు పెట్టేసి ఇటు నుంచి అట్లా లక్షలన్ని కోట్లు కోట్లు వంద కోట్లు చేసేసారు అనుకోండి ఈ కోసాలన్నీ పెరిగిపోతాయి అసలు కోశం కరా వేపు ఆ తర్వాత వాడు బతుకున్నంతకాలం ఈ కోశము హృదయము కోశం ఈ కోశాన్ని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు దాన్ని అలా పెట్టుకోవాలి ఎస్మిన్ సురక్షితే సర్వం సురక్షితం అదే మీరు హృదయమనే ఖజానా అది సురక్షితంగా ఉంటే మిగతా ఖజానాలన్నీ కూడా సురక్షితమైన దానితోటే సమానం మీరు హృదయము శాంతి అనేటువంటి ఖజానాన్ని పోగొట్టుకుంటే ఇంకా మిగతా కోశాలన్నీ ఉండి కూడా ఏమీ ఉపయోగం లేదు ఉంటే మన దగ్గర ఉన్నాయని కానీ రాజు ఎలా ఉంది రాజు అగ్ని తస్తరుడు అని ముగ్గురున్నారు ఎవరైతే ధనాన్ని కావలసిన దానికంటే ఎక్కువగా పోగేస్తూ ఆ ధనాన్ని మీద వ్యామోహంతో బతుకుతాడో వాడిని రాజు పట్టుకుపోతాడ పెద్ద రాజు అంటే ప్రభుత్వం పట్టుకుపోతుంది అరెస్ట్ చేసేసి ప్రాపర్టీ అంతా కూడా ప్రభుత్వ ప్రజానా జమగస్తున్నారు అలా అవుతూ ఉంటుంది కదా అలా అవుతుంది మంచాలని బట్టి వీరు పొగేసిందంటే ప్రభుత్వాధికారులు వచ్చేసి ప్లాస్టిక్ సంధిలో మొదగది లేకపోతే చెప్పిన కాగితం తీసి వీడు మహాను భాగస్వామిలో పట్టుతారు ప్రసాదించి వాళ్ళు పట్టుకుపోయారంటే ఇంకా ఈ ఎదుగు వెళ్ళిపోతుందో వాడికి కాబట్టి ఈ ఖజానాలను కాదు పొగయటం హృదయమనేటువంటి కోశాన్ని పరిరక్షించుకోవాలి సదయమనే కోశాన్ని ఎలా పరిరక్షించాలి సంకల్ప త్యాగమే కాబట్టి సర్వ సంకల్పాలని త్యాగం చేసి అలా ఆత్మనిష్టలో ఉండాలి ధ్యానం చేయాలి మెడిటేట్ అండ్ రియలైజ్ లవ్ అండ్ సర్వ్ కర్మయోగ మెడిటేట్ అండ్ రియలైజ్ ధ్యాన మోక్షం అది మార్గం కాబట్టి ఆగుణంగా ఇక్కడ ఏది యోగమో దాంతో కూడా సన్యాసం ఉంది సుమా సన్యాసం అనే జాతి వేరే ఉందనుకునే ఇంట్లో కూర్చునేవాడు నిష్కారంగా ధ్యానం చేసుకుంటే వాడిలో సన్యాసం ఉంది అని ఇప్పుడు ఇక్కడ వీరందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఫస్ట్ షో సినిమా టైం సినిమాకి వెళ్ళి ఉత్సాహంగాల వాళ్ళకి ఫస్ట్ షో టైం సినిమాకి వెళ్లాలంటే మ్యాథిని ఇన్కన్వీనియన్సెస్ కొన్ని ఉంటాయి సెకండ్ షో నిగ్ర ఫస్ట్ షో చాలా ఐడియల్ గా ఉంటుంది టిఫిన్ తినేసేసి ఫస్ట్ షో చూసేసి వచ్చి బోర్ చేసుకోవచ్చు ఎగ్పోవచ్చు ఆ టైము మీరు అది త్యాగం చేసి వచ్చి ఇక్కడ పాడుకుని ఉంటున్నారా లేదా మీరు సన్యాసం ఉందా లేదా దీంట్లో చూడండి చిన్న అంశంలో కూడా ఎంత సన్యాసం ఉండదా పూల వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు కనుక మీరు కాఫీ హోటల్కి వెళ్తే కిలకలు ఆడిపోతూ ఉంటుంది ఎక్కడ కూర్చున్న తోడు కూడా కాఫీ హోటల్స్ అన్నీ కూడా కిలకలు ఆకుతూ ఉంటాయి ఇప్పుడు కొంచెం ఏదైనా టిఫిన్ కాఫీ తాగి అవన్నీ ఉదురుకుని ఇక్కడ కూర్చున్నారా లేదా కాబట్టి ఇప్పుడు మీరు సన్యాసం చేసి వచ్చి ఇక్కడ ఉన్నారనాలా లేకపోతే మీరందరూ ఏ సన్యాసం లేకుండా ఉన్నారనాలా ఏ న్యాయం ఏది చెప్పండి సన్యాసం ఉంది కాబట్టి ఆ కర్మయోగస్య స్థుత్యర్థం అలా మీరు చేస్తున్నది కర్మయోగం ఈ నిష్ఠాప కర్మయోగం అన్నదే ఇది చాలా గొప్పది చెప్పేందుకు పద్ధతి అయితే అంటే సన్యాసం చాలా మీకు అందరికీ అభిప్రాయం ఉంది కదా అక్కగా సన్యాసం చాలా గొప్పది నేను సంసారణం సన్యాసం చాలా గొప్పది అదే ఈ కర్మయోగాన్ని నువ్వు మొదలుపెట్టి ఈ కర్మయోగంలో సన్యాసం అని స్థుతి చేస్తే శదుష్యుడు అలా స్థుతి చేస్తాడు అంటే వాళ్ళొక్క కర్మయోగం సన్యాసం పలికి రాందని కాదండి సన్యాసం అది ఎప్పుడు కూడా అంత గొప్పది ఈయన మహారాజంతటి అంటే అర్థమేట మహారాజా యోగ గీడము మహారాజా మహారాజా ఈయన కూడా చాలా గొప్పవాడు అనే స్మృతి కాబట్టి ఆ విధంగా దేవునికి యోగమే అయినా దాంట్లో కూడా సన్యాసం అనే మహిమం అని చెప్పి శ్రీకృష్ణుడు స్ఫుతిస్తున్నాడు ఎప్పుడు కూడా మీరు గీత యొక్క పరిపాటి ఉంటే కర్మయోగము కర్మ సన్యాసము రెండుంటే శ్రీకృష్ణుడు కర్మయోగం మొగ్గు చూపుతాడు మనం ఐదోధ్యాయంలో కూడా చూసాం ఇక్కడ కూడా అదే దృష్టి కోణాలి మనం పరిశీలిష్టం కరో వృక్ష యోగారూఢ కారణముచ్య ఇప్పుడు కర్మ శమమున్నాయి కర్మ అంటే కర్మ చెయ్యడం శమము అంటే కర్మ త్యాగం కర్మత్యాగం ఇంతవరకు మనం మాట్లాడింది కర్మ ఫలత్యాగం గురించి మాట్లాడాలి ఇప్పుడు కర్మత్యాగం దగ్గరకు వస్తున్నాం కర్మత్యాగం ఎవరిని చేయాలి కర్మయోగాన్ని ఎవరిని అనుష్ఠించాలి అనే ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు లవ్ ఇప్పుడు మనకి శివానందాశ్రమంలోకి రాగానే కనపడతాయి లవ్ అండ్ సర్వ్ మెడిటేట్ అండ్ రియలైజ్ ఆ వరుసలో కనపడతాయి అలా ఎందుకు పోనీ ఇంకో ఆ పరిలోకి మెడిటేట్ అండ్ రియలైజ్ గ్లోవల్ సర్వ్ అని అనుకోవద్దు అంటే అనుకోవడం అలాగేనా ఎందుకంటే మెడిటేట్ అండ్ రియలైజ్ ధ్యాన మార్గంలో మీరు ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుని మోక్షాన్ని పొందుతా అనేది మీకు సిద్ధించాలి అంటే ధ్యానా జ్ఞానానికి తగ్గ యోగ్యత కావాలి లేదా తగ్గ యోగ్యత సిద్ధించాలి ధ్యానానికి తగ్గ యోగ్యత సిద్ధించాలి అంటే సాధారణంగా గృహస్థులు ధ్యానం చేద్దామని ప్రయత్నిస్తారు ప్రయత్నించిన వాళ్ళందరూ చెప్పే కంప్లైంట్ ఏమిటండి మనస్సు నిలబెట్టడం లేదు ముఖ్యంగా ఆధునిక కాలంలో మెడిటేషన్ ఇజ్ మెడిటేషన్ స్కూల్స్ కోపంలో ఉంటాయి కానీ గృహస్థులు ఏం చేస్తారంటే ఈ మెడిటేషన్ స్కూల్స్ లో వాటిని పోషిస్తూ ఉంటారు అటుకే మట్లో మెంబర్స్ కింద జాయిన్ అయిపోయి చాలా ప్రయత్నం చేస్తారు ఈ మెడిటేషన్ ఎలా చేస్తారంటే ఓ మెడిటేషన్ స్కూల్లో జాయిన్ అవుతారు ఇక్కడ ఏదో స్కీమ్ ఉంటుంది టెక్నిక్స్ ఉంటాయి అవి నేర్పుతూ ఉంటారు ఉపయోగకరంగా ఉంటాయి ఓ కొద్ది మెడిటేషన్ చేస్తాడు పదిహేను రోజుల్లో నెల చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ మానేస్తాడు ఎందుకంటే ఆ మెడిటేషన్ అనేది ఎలా ఉంటుంది మనస్సును ఒక చోట మీరు మెరుపుగా అనుకునే లోపల ఆ మనస్సు ఇంకో అది ఎలా ఉంటుంది అంటే మాల తిప్పుతాడు అనుకోండి ఉదాహరణకి నూట ఎనిమిది మాల బీట్స్ ఉంటాయి ఒం నిమిషాలు ఒం నిమిషాలు మూడు బీట్స్ తిరిగేపడికి మనస్సు నాలుగో బీట్ దగ్గర వచ్చేప్పటికి ఒష శబ్దం ఉంది తప్ప మనస్సే మనస్సు ఎంత మళ్ళీ మాల పూర్తయినప్పుడు ఆ పెద్ద పూస చేతికి తగ్గుతుంది దీన్ని అంచకనే ఆ పెద్ద పూస అందుకోసమే పెట్టారు మాల అయిపోయిందో తిప్పుడు తెలియడం కోసం ఎందుకంటే వీడియో ఈ మాలే తిందుడో ఉంటుంది ఓ మహాత్ముడు గృహస్థింటికి వీక్షకు వెళ్ళాడు గృహస్థింటికి వెళ్ళాడు గృహస్థింటికి వెళ్తే నౌకరు తలుపు తీస్తాడు యజమాను ఉండాలంటే ఉన్నాడు ఓసారి మాట్లాడాలి ఆయనతో పని అంటే వీడు నవకర్ మాకు వెళ్ళి వెనకొచ్చి మీ మా యజమాని జపం చేసుకుంటున్నారండి ఇప్పుడు కలవడానికి వీలుండదు అని చెప్పారు అని నౌకర్ చెప్తాను అదే ఇటు మీ యజమాని జపంచలేదు బాటా షాపులో చెప్పులు కొంటున్నాడు అని వెళ్ళిపోయారు ఆయన జపం అరగంట సేపు మాలా నాలుగు సార్లు ఈ సార్లు చెప్పుల పూర్తయిన తర్వాత బయటకు వచ్చారు ఆయన వచ్చి సేవకు నడియారా ఇందాక నేను జపం చేసుకుంటే వచ్చినట్టున్నారు ఎవరంటే అవునండి సార్ ఆయన ఎవరో సన్యాసం వచ్చాడు మీరు ఏం చెప్పారంటే ఇలా జపని చేసుకుంటున్నారు సార్ అని చెప్పాను తర్వాత రమ్మన్నా ఏదో అన్నట్టున్నాడు అంటే ఈయన ఇంకా వింటున్నాడు అమ్మ అన్నట్టున్నాడు ఏమన్నాడు అంటే మీ సారి జపం చేయట్లేదు బాటా షాప్లో చెప్పులు అప్పుడు ఆలోచించుకుంటాడు ఎందుకంటే అతను ఈ మహాపుడు వచ్చిన టైంలో మాల తిరుగుతోంది కానీ ఈయన చెప్పును కొనుక్కోవాలని అనుకున్నాడు అంటే ముందు రోజు అది ఇప్పుడు గుర్తుకొచ్చింది రపషావుకి వెళ్ళింది వ్యవస్థ అక్కడ చెప్పులు ఆయన పరిశీలించుకుంటున్నాడు మనస్సు అలాగంటూ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ చెప్పులు పడుకోవడం ఇలాగే చెప్పుకో అదంతా భావన చేసుకుంటూ ఉన్నాడు ఇది మహాత్మను తెలుసుకుండా అప్పుడు ఎటు వెళ్ళాడు రా మహాత్మ ఇటు వెళ్ళాడు అంటే పరిగెత్తికి వెళ్ళి ఆయన పాదాలు పట్టినాడు మహాత్మాని ఆయన సో ఈ విధంగా ఈ గ్రహస్థుగా ఉంటూ మెడిటేషన్ స్కూల్లో జాయిన్ అయిపోతే ఎంత పవర్ఫుల్ మెడిటేషన్ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఆఖరికి విపశన కైండ్ ఆఫ్ మెడిటేషన్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ సంసారంలోకి వచ్చేసిన వెంటనే మళ్ళీ మామూలు మొదటికి వచ్చేస్తుంది కథ ఆ మెడిటేషన్ అది ఎప్పటికీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ కాదు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఫ్రస్ట్రేషన్ ఎందువల్ల ఎందువల్ల అంటే ఆ మెడిటేషన్ కావలసిన యోగ్యత ఇంకా రాలేదు అది ఎలా వస్తుంది సో లవ్ అండ్ డూ కర్మయోగ అప్పుడు వస్తుంది నీకు మహాత్మడు ఏదైనా చెప్పారంటే వాళ్ళు మొత్తం శాస్త్ర సాధారణతని ఆకలింపు చేసుకుని చెప్తారు శివామి మహారాజ్ చెప్పారంటే లవ్ అండ్ సర్వ్ మెడిటేట్ అంటే నువ్వు ముందు లవ్ అన్ సర్వ్ లవ్ అండ్ సర్వ్ అంటే అర్థమేంటి కర్మ చేయి ఫలాన్ని కోరకు లవ్ అంటే అది మరి ఫలాన్ని కోరితే లవ్ అంటే వ్యాపారం అంటే కాబట్టి ఫలాన్ని కోరకు కర్మ చేయి ఫలాన్ని కోరకుండా కర్మ చేస్తే ఏమవుతుంది మనస్సు ఏకాగ్రమవుతుంది ఆ స్థితిలో అది చాలా అవసరం ఆరు యోగం కర్మ కారణము చతే యోగం ఆరు వృక్షోహం నువ్వు యోగ స్థితిని పొందాలి అది పైకి ఎక్కడం లాంటిది కొండ ఎక్కడం లాంటిది మనం చెప్పాలి వెంకటేశ్వర కొండ ఎక్కడం లేదు మన హృదయంలో ఉండే ఈశ్వరునికి దగ్గరగా వెళ్ళటం సంసారం నుంచి దూరంగా ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళటం ఇది కొండ ఎక్కడం లాంటి కార్యక్రమం ఎందుకంటే మళ్ళీ అస్తమాను జారిపోతూ ఉంటాం సంసారంలోకి జారిపోతూ ఉంటాం జారిపోతే మళ్ళీ కాళ్ళు నిలబెక్కుతు మళ్ళీ ఎక్కుతూ ఉండాలి ఈ విధంగా కొండ అంటే యోగంలో నిలబడాలి చిత్త ఏకాగ్రతని సంపాదించుకోవాలి అని ఎవరైతే అనుకుంటాడో యోగం ఆరు వాడు ఎలా ఉండాలి మునేహే మననశీలుడై ఉండాలి అంటే శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి వనికే ఈ విషయాలన్నీ కలుస్తాయి ఏ శాస్త్రం లేకుండా వెంటనే ఏం అటువంటి మననశీలుడైన సాధకుడు నేను యోగాన్ని యోగమనే కొండని ఎత్తాలి అని వాడు అనుకుంటే వాడు చేయాల్సింది వెంటనే ధ్యానంలో కూర్చోవడం కాదు వెంటనే ధ్యానంలో కూర్చుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ మనస్సు చిక్కదు కాబట్టి ధ్యానం చేస్తూ ఉండాలి ధ్యానం మానేమని కాదు ని కమయోగాష్ఠానం మొదలుపెట్టు నిష్కామ కర్మయోగాన్ని మొదలుపెట్టు కర్మ కారణముచ్చితే కారణమంటే సాధనం అని అర్థం నక్షతారు వివరిస్తారు వాడు చేయాల్సింది ఏంటంటే కర్మ అంటే కర్మయోగము దీనికి నాభిప్రాయం ఏమిటంటే ఆత్మసాక్షాత్కారం పొందాలి అని సంకల్పం కలిగింది అనుకోండి ఆత్మ సాక్షాత్కారానికి ఏం చేయాలి నిధిధ్యాసనం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి నిధిధ్యాసనం చేయాలంటే ఏం చేయాలి ఇలా ధ్యానం చేయాలి అంటే ఫోన్లో అయితే సన్యాసం చేసేసుకుని ధ్యానం చేసేస్తే మోక్షం వచ్చేసుకుని నువ్వు ఇది వెళ్ళే గృహస్థాశ్రమాన్ని ధ్యానం చేసిన సన్యాసంలో ప్రవేశం చేసేది అనుకోండి సరే సన్యాసం ధ్యానానికి కూర్చున్నాడు ధ్యానం చెప్పదు అప్పుడు ఏం చేస్తాడు అప్పుడు కర్మం చేయలేదు కదా కాబట్టి నువ్వు సన్యాసానికి కంగారు లేదు మనస్సు ఏకాగ్రమక సన్యాసం దానింత వస్తుంది నుండి మనస్సు సావధానము సమాధానము అంటే మనస్సులో ఆందోళనాలది తగ్గి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అది తగ్గేందుకు మనస్సు ప్రసన్నమయ్యేందుకు నువ్వు గృహస్సుగా ఉంటూనే కృషి చెయ్యి ఏం చేయకుంటారు కర్మ కారణము నీవు చేయాల్సింది కర్మ అంటే కర్మయోగము కొంతకాలం కర్మయోగం చేసేప్పటికి వీడు మెట్టు ఎక్కి ఎక్కి వెంకటేశ్వర నడిచి వెళ్తున్నాడు అనుకోండి అలా నడుస్తూ ఉంటాను ఓ పది అడుగులేసి కాళ్ళలో అవుతున్నాయని కూర్చున్నాడు అయితే అక్కడ ఏదో షాపులు పెడతారు మధ్యలో ఆ షాపుల్లో ఇడ్లీలు డోసులు కూడా అన్ని సరఫరా చేస్తూ ఉంటారు ఇలా దాంట్లో కూర్చున్నారు అనుకోండి అమలుగా ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి షాపులు పెడతారు ఈ షాపులు ఉంటే మన కోసమే ఎక్కివాళ్ళు ఎక్కడ మానేస్తే ఆ షాపులో కూర్చోవడం షాపులో కూర్చుంటే అక్కడ అన్నిటి ఉంటే కోక పొలాలు అవి భక్షిస్తూ కూర్చోవడం ఇంక వీడు ఎప్పుడు ఎక్కుతాయి వీడు కర్మయోగాన్ని అనుష్ఠిస్తుండగా ఆరు వృక్షంలో బాగా ప్రోగ్రెస్ చేసాడనమాట ప్రోగ్రెస్ చేస్తే వీడు కొండ ఏడో కొండ ఎక్కిసాడు అనమాట యోగారూఢస్య తస్యవాడే ఇప్పుడు యోగారూధుడైపోయే ఏడో కొండ మీద గడిపోయాడు ఏడో కొండ మీద గడిపోయే తర్వాత ఇది ఇప్పుడు ఏం చేయాలి ఊరికే చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందేం లేదు క్షమకారణం వచ్చినా అలాగా ఇంకా ఎక్కడ మానేసి సర్వకర్మ త్యాగం చేసేసి ఆత్మనుష్ఠుడై ఉండిపోతాడు కాబట్ ఫస్ట్ కర్మయోగం తర్వాత శ్యానయోగము అది వరస కాబట్టి ఈ శ్లోకంలో మొదటి సగం కర్మయోగాన్ని రెండో సగం శ్యానయోగాన్ని చెప్తోంది అంతేకా శంకర భగోత్పాదను దీనికి అందమైన అవతారికని మనకు ముందు పెడుతున్నారు చూడండి శ్యానయోగస్పేక్ష కర్మయోగోపి అనే యోగము యోగము అంటే పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని కలిగించే సాధన సాధనము అది యోగం దేవత యోగము ధ్యానం మునీనాం హృది దైవతం మనస్మృతిగా అంటుంటాడు అగ్ని దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం కర్మకాండలో ఉన్న వారికి దేవుడు అగ్నిహోత్రలో ఉంటాడు మునికి ముని ఇక్కడ కూడా ముని అనే మాట మననశీలుడైన వ్యక్తికి అంటే కాంటెంపులేటివ్ ప్రసం వాడికి దేవుడు ఎక్కడ ఉంటాడు హృదయంలో ఇప్పుడు లౌకికంగా ఉండేవాడు దేవుణ్ణి చూడాలి ఏం చేస్తాడు బస్సు కారు ఏదో ఎక్కువ దేవుణ్ణి చూడాలి అదే మూల అనుకోండి వారు చేస్తాడు ఓ మూల చూసుకుంటాడు మూల దానికి మళ్ళీ దేవుడు గృహం కానక్కర్ల ఏదో ఒక మూల కొంచెం చీకటిగా ఉండాలి ఆదడి తక్కువ ఉండాలి అక్కడ చిన్న పట్టాలు వేసుకుని అక్కడే కూర్చుంటాడు కూర్చొని నిటానుగా కూర్చుని కళ్ళు మూసుకుంటాడు అయిపోయింది దేవుడు వారికి దొరికిస్తాడు లోపల నీనాం హృదయ దైవత సో అటువంటి ధ్యానయోగానికి బహిరంగ సాధనము కర్మయోగము అంటే మెడిటేట రియలైజ్ అనే స్థితికి బహిరంగ సాధనం ఏమిటి లవ్ అనిస్తారు అది బహిరంగ సాధన కాబట్టి కొంతకాలము ఫలనిరపేక్షంగా ఫలాసక్తి లేకుండగా భోగాసక్తి లేకుండగా అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా సెల్ఫ్లెస్ గా కర్మ చేయటం అభ్యాసం చేయాలి సేవ చేయటం అభ్యాసం చేయాలి కొంతకాలం చేయాలని సేవ కర్మ ఫల నిరపేక్షంగా చేయాలి ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు కొంతమంది ధనికులు పెద్ద వయస్సులో సర్వెంట్ని పెట్టుకుంటారు సర్వెంట్లో నర్సులో పెట్టుకుంటారు వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు ఆ మత్స్య కానీ సేవ చేస్తూ ఉంటారు నెలకు మూడు వేలు నాలుగు వేలు జీతం నుంచి పెట్టుకుంటారు వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు అది తమగా అనిపించకూడదు అలా అనుకుని ఒక సేవ అంటారు అలా కాదు ఈ సేవ చేయటం వల్ల మనకు ఒరిగిరేమిటి అనే ప్రశ్నయే కుట్ట రాదు ఆ ప్రశ్నే ఉండకూడదు అలాగా అంటే దాన్ని సెల్ఫ్ లెస్ ప్రజలు గైత్రీ జపం చేస్తున్నారు అసమానం సరే అక్కర్లేదు గైత్రీ జపం చేస్తున్నారు దేనికోసం ఏనుకోసం ఆ ప్రశ్నే తప్ప సార్ దేనికోసం అని ప్రశ్న వేస్తే అది వ్యాపారం అయిపోలేదండి ఓ మహాత్ముడి దగ్గరికి ఒక పెద్దవాడు వెళ్ళారు నేను నా శేష జీవితం నేను సాధన చేసుకో గొడపాలనుకుంటున్నానండి మీరు ఏదైనా సలహా చెప్పండి అని ఆ మహాత్ముని ఏం సాధన చేయమంటారు అంటే ఆయన రామకోటి రాయని అంటే ఈయన అడిగారు రామకోటి రాస్తే లాభం ఏమిటండి అడిగితే ఆయనన్నారు నువ్వు వ్యాపారం కోసం వచ్చేవా వ్యాపారం సలహా కోసం వచ్చేవా మోక్షం సలహా కోసం వచ్చేవా నువ్వు అట్లా ఏమన్నా సాధన చేస్తానంటే నువ్వు ఆత్మనిష్ఠాన సాధన కోసం సలహా కోసం అడిగేవేమో అనుకుని అలా కానీ నీ ప్రశ్నని బట్టి నాకు ఏమనిపిస్తోందంటే వ్యాపార సలహా నిమిత్తం నా దగ్గరికి వచ్చేవని అనిపిస్తోంది అని అంట అసలు ఆ ప్రశ్న ఏమిటి లాభం ప్రశ్న ఎప్పుడు తల్లి పిల్లవాడిని సాకేపుడు నాకు లాభం ఏమిటని అనుకుంటున్నావు ప్రశ్న ఉదయించింది అంటే వాడప్పుడే ఫలాసక్తిలో పడిపోయాడని అర్థం కాబట్టి నిష్కామంగా ఫల నిరపేక్ష సంకరణ ఫలనిరపేక్షంగా మీరు కర్మయోగం చేస్తే అది ధ్యాన యోగానికి మిమ్మల్ని పరిశీలిస్తుంది బహిరంగ సాధనం అయితే ధ్యానయోగానికి అంతరంగ సాధన ఏమిటి శ్రమము శండి మనస్సును ఉపసంహారం చేసి కూర్చో ఇది అంతరంగ సాధనం అల్టిమేట్ గా అక్కడ అంటే ఆ రకమైన మనస్సు ధ్యానంలో అందరం భాగం అవుతుంది ఈ ఈ లవ్ అండ్ సన్నిస్ ఉంది చూసారా ఇది మీకు ధ్యానంలోకి రాదు ధ్యానంలోకి కర్మ రాదు ధ్యానానికి కావలసినటువంటి మానసికమైన తయారీ అంతా కూడా మీకు కర్మయోగం నుంచే వస్తుంది కాబట్టి ధ్యాన యోగానికి బహిరంగ సాధనమేమిటి కర్మయోగం మోక్షానికి అంతరంగ సాధనమేమిటి ధ్యానయోగం ఐదోధ్య ఆధర్ణ ఆత్మజ్ఞాన అంతరంగ సాధనముగమైతే బహిరంగ అధునాధన ఈ కారణం చేత కర్మయోగాన్ని సన్యాసం అంటే ఏదో మరొకటి ఏదో ఉందో అది తర్వాత వస్తుందో చాలా గొప్పది సన్యాసం ఎంత గొప్పదో కర్మయోగం అంత గొప్పది అని కర్మయోగాన్ని సృష్టించి ఈ కర్మయోగము ధ్యానయోగానికి అంతరంగా సాధనమవుతూ ఉంటుంది బహిరంగ సాధనమవుతూ ఉంటుంది అని చెప్పడం కోసం ఈ శ్లోకము ఆరంభమవుతున్నది ఉన్నాము ఆ విభునేూహస్మస్కారో పూర్ణమద పూర్ణముదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాశాంతి హరి ఓం శ్రీ గురువ్యో నమే ఓం త్రీకృష్ణార్పణమస్తూ